భద్రం కమే విష్ణురామదేవాద్రం పశ్యే మాక్షత్ర స్థిరైరంగైస్తునయింద్రో వృద్ధ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తాక్ష్యోరిష్టమే స్వస్తిను దూ శిశాంతి నాకాశస్ ఘటాకాశావైవాత్మన సీవారయవృష్టాంతం రెండో సకం దార్ష్టాంతికం యథాతథ ఏ విధముగానైతే యథా ఏ విధముగానైతే ఇప్పుడు దృష్టాంతము లోకసిద్ధమై ఉంటుంది లోకం అంటే మన జీవితానుభవంలో మనకి తెలుస్తూ ఉంటుంది ఇక దృష్టాంతంలో కూడా సందేహం ఉంటే ఇంకా దానికి మనం చేయగలిగేదే ఉండదు దృష్టాంతం లోకసిద్ధంగా ఉంటుంది ఎలాగంటే రెండులా కూర్చొని ఇక్కడ ఆకాశ దృష్టాంతం ఏమిటి దృష్టాంతం ఏమిటి మనకి చెప్పింది అంటే ఆకాశము నిరాకారము అదే నిరాకారము నిర్వికారము నిరవయవము మూడు ఆకాశంలో మీకు ఆకారం ఉండదు ఘటాకాశము మఠాకాశము అనేవి ఘట ఘటమఠాదుల ఆకా ఆకారాలి వాటిని ఆకాశం మీద ఆరోపించేదే తప్ప వాస్తవంలో ఆకాశంలో ఆకారం ఉండదు తర్వాత ఆకాశంలో అవయవాలు ఉండవు ఈ అవయవములు అనేది అర్థం ఏంటంటే చిన్న పెద్ద అనే అనే భావనకి ఆలంబనము అవయవాలే చిన్న పెద్ద అనే ఒక భావన ఉంటుంది ఒక ఫీలింగ్ మనస్సులో ఉంటుంది ఇది చిన్నది అది పెద్దది అది సాపేక్షంగా ఉంటుంది ఒక సాపేక్షమైన దాన్ని బట్టి చిన్న అంటారు చిన్న పెద్ద దోమ అంటే పెద్ద ఘటము ఆ రెండు పెద్ద అది సాపేక్షం పెద్ద దోమ అంటే పెద్ద ఘటము అంటే రెండు ఒకే సైజులో ఉంటాయని మీరు అనుకోద్దు అలా ఉండవు పెద్ద దోమ అంటే చాలా చిన్నదిగా ఉంటుంది నిజానికి ఘటంతో పోలిస్తే పెద్ద ఘటము పెద్ద పర్వతము మళ్ళీ ఆ పెద్దకి ఏమీ సంబంధం లేదు కాబట్టి సాపేక్ష భావనలు కేవలము మానసిక భావనలేవి మనస్సు యొక్క చలనాన్ని బట్టి వస్తాయి పోలండి మనస్సులోనే వస్తుంది సర్వమును మనం చుట్టూ ఉండే ఆకాశంలో ఉన్న పదార్థముల ఎందు చిన్న పెద్ద అనే భావనకి ఆలంబనంగా ఉంటాయి తప్ప ఆకాశం ఇట్ చిన్న పెద్ద అనే భావనకి అది అందదు ఎందుకంటే ఆకాశము చిన్నది కాదు పెద్దది కాదు ఆ భావనకి ఆలంబనమే కాదు ఎందుకంటే చిన్న పెద్ద అనే భావన ఉండాలి అంటే అది సవయవ వస్తువు ఉండాలి అవయవాలు కలిగింది అయి ఉండాలి పదార్థము అవయవాలు ఉన్నప్పుడు దాన్ని ఇదిగో ఇది చిన్నది ఇది పెద్దది అని మనం భావన చేయటానికి వెసులుబాటు అవుతుంది కాబట్టి ఆకాశమున్నందు అవయవములు లేవు కాబట్టి చిన్న పెద్ద అనే భావనలు దాని ఎందు ఉండవు అది రెండు మూడవది వికారము నిర్వికారము ఇప్పుడు మనం బంగారపు దృష్టాంతం ఇస్తాం ఇంకా ఒక స్థాయిలో ఇస్తాం కానీ ఒక సత్యాన్ని మనం మర్చిపోకూడదు బంగారం దృష్టాంతం కూడా బంగారము ఆభరణాల దృష్టాంతం కూడా చాలా ఆ దృష్టాంతం యొక్క పరిధి చాలా చిన్నదిగా ఉంటుంది ఇంకే ఆభరణాలు ఉన్నా బంగారం ఒక్కటే సుమా చెప్పడానికి ఆ ఒక్కటే అనేదాన్ని చెప్పడానికి ఇచ్చే దృష్టాంతం తప్ప వాస్తవంలో బంగారము పూర్ణమేమీ కాదు ये आत्मवस्तुक बंगारा दृष्टा आत्मवस्तु यानी परब्रह्मी परूर्ण बंगार पूर्णम का परब्रह्म निरवयम बंगारम सवयव अचेतने बंगार विकार कल दिन विकार विकार आकारा केकार आकार वे प्रकार विकार ఏ ప్రకారం వల్లనైతే ఆకారం వస్తుందో ఆ ప్రకారమే వికారము సో బంగారంలో వికారము నాగా ఒక ఆభరణము బంగారంలో వచ్చినటువంటి వికారము బంగారము సవయవము అంచేతనే అపూర్ణము అంచేతనే దాని ఎందు వికారములు ఉంటాయి నెక్లెస్సు ఇతర ఆభరణములు కూడా బంగారంలో వచ్చిన వికారములు బంగారము అపూర్ణము సవయవము కానీ పరమా ఆకాశము ఆకాశ దృష్టాంతం ఇది బెటర్ దృష్టాంత బంగారం కంటే కూడా బెటరు ఆకాశము అది నిరవయవము ఇన్ దట్ సెన్స్ అది పరమాత్మకి దృష్టాంతంగా ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది నిజానికి మీరు ఒక ఒక హైపోతిటికల్ భావన బంగారం కనుక పూర్ణమై ఉంటే దాని ఎందు ఆకారములు వచ్చి ఉండేవి కావు బంగారం పూర్ణం కాదు కనుకనే సవయవమైంది అందువల్లనే దాని ఎందు నగ నట్రా చేయించుకుని పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది బంగారం పూర్ణంగానక అయి ఉంటే నిరవయవం ఉంటే నగలు అవే ఉండవు కాబట్టి దృష్టాంతం ఇచ్చినప్పుడు కూడా ఒక ఒక ఒక పాయింట్ కోసమే దృష్టాంతాన్ని చెప్తారు కాబట్టి బంగారము యొక్క వికారములే ఆభరణములు మీరు చెప్పవచ్చు అటువంటి వికారము అనేది ఆకాశంలో సంభవం కాదు నేను ఇప్పుడు ఆకాశం గురించి మాట్లాడుతున్నా దృష్టాంతం అటువంటి వికారం ముందు దృష్టాంతాన్ని బలం చేసుకుని తర్వాత దర్శనాంతకానికి వెళ్తాం అటువంటి వికారములు ఏవి కూడా ఆకా సంభవము కావు కాబట్టి మీకు ఆకాశము సమాచారం అంతా తెలిసినట్టే కదండి అవతారికి చూద్దాము నను తరమార్థకృత ఏవా घटाका अंतर अवतार इन घटाकाशादीषु घटाकाशम मोदलवाट अंत घटाकाश मठाकाशाद यू रूपभेद श्लोक में चूसा कदा रूपभेदी కార్యభేదం అంటే వాటి వల్ల వచ్చే వాటి వల్ల సిద్ధించే పని దాంట్లో భేదం ఉన్నది అంటే ఘటాకాశంలో నీళ్లు నింపుకోవచ్చు మఠాకాశంలో మఠత మన సమయంలో కొడుక్కోవచ్చు ఈ రకంగా కార్యభేదం ఉన్నది తర్వాత ఆది శబ్దం చేత సమాఖ్య పేరులో కూడా భేదం ఉంది కదా దీని పేరు వేరు దాని పేరు వేరు కాబట్టి ఇటువంటి భేదాలన్నీ ఉన్నాయి ఇవి కల్పితములు మీరు అంటున్నారు ఈ భేదాలన్నీ కూడా అవి కల్పితములు కాదు వాస్తవమే పరమార్థకరత ఏవా సో వాస్తవమైన భేదమే వస్తు ప్రయుక్తమే ఆకాశమే అలా ముక్కలు ముక్కలుగా అయ్యి అలా అన్ని ఉంది అని ఎవడైనా అంటే అది సరికాదు నైతస్థి అలా లేదు ఆకాశంలో వికారం వచ్చి ఘటాకాశం అయిందా ఆకాశంలో వికారం వచ్చి ఘటాకాశం అయిందా అలా కాల బంగారంలో వికారం వచ్చి నెక్ మీరు చెప్తే చెప్పచ్చు కానీ ఆకాశంలో వికారం వచ్చి ఆకాశంలో కొన్ని అవయవాల్ని ముక్కల కింద వితల పారేసి వాటి వల్ల ఘటాకాశం తయారైంది అలా చెప్పగలుగుతారా అలా చెప్పడానికి అవకాశం లేదు నైత ఈ పరిస్థితి లేనేలేదు ఎందువల్ల ఇప్పుడు బంగారంలో ఉన్న వికారము బంగారంలో వికారం వచ్చి నగైనట్టుగా మీరు ఆకాశంలో వికారం వచ్చి ఘటాకాశం అని చెప్పచ్చు కదా మహాకాశంలో వికారం వచ్చి ఘటాకాశం అయింది మహాకాశం నుంచి ఓ చిన్న పిసరంతా అవయవాన్ని ఊడపీకి ఘటాకాశం కింద తయారైంది అలా చెప్పగలుగుతారా మీరు అలా చెప్పలేరు కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఆకాశ ఘటాకాశం ఉంది మహాకాశం ఉంది మహాకాశం అంటే ఆకాశాన్నే మహాకాశం అంటారు ఈ ఆకాశానికి ఘటాకాశము వికారము అని చెప్పడము కుదరదు ఆకాశానికి ఘటాకాశము అవయవము అని చెప్పడానికి కుదరదు అది ఎలా కుదరదో యథా తథుడు పరమాత్మ చేతనుడు జీవుడు కూడా చేతనుడే రండి స్వామీజీ ఆ దయచేయండి దయచేయండి కాదు ఏదైనా ఒక ఆసనం ఇక్కడ ఆసనంలో వారిని స్వామీజీని కూర్చోబెట్టండి అలాగే ఎందుకండి ఆసనంలో కూర్చోండి మహాత్మా అక్కడ సర్దుకోండి కూర్చోండి శాస్త్రీరు మీరు వెళ్ళిపోతేలాగా మీరు కూడా ఎక్కడొక్కడ మనదే పుష్పక విమానం కదా స్వామీజీ మీరు కూర్చోండి కాబట్టి ఆకాశంలో అవయవాలను బట్టి ఘటాకాశం వచ్చిందని చెప్పడానికి వీలు ఎప్పుడు కూడా సవయవము అపూర్ణము అయిన పదార్థము బంగారము అటువంటి పదార్థమునందు మాత్రమే ఆకారము ఉండటము దాన్ని వికారములు పుట్టటము సంభవం అవుతుంది తప్ప ఆకాశానికి అది లేదు ఇప్పుడు అది దృష్టాంతం దార్ష్టాంతికం ఏమిటంటే ఇప్పుడు పరమాత్మ ఈశ్వరుడు చేతనుడు ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి ఇప్పుడు జగత్తు జడము నేను చేతనుణ్ణి రెండు ఉన్నాయి కదా ఈ సృష్టిలో చేతనము చేతనము ఉన్నది జడము ఉన్నది రెండు ఉన్నాయి ఇప్పుడు ఈశ్వరుడు జడము జడుడా చేతనుడా మీరు ఎవరినైనా అడగండి అంటే ఈశ్వరుడు జడు జడా వేరలేదు కదా చేతనుడే కదా ఓకే ఈశ్వరుడు చేతనుడనే ఒప్పుకోవాలి ద్వైతులు కూడా అలాగే ఒప్పుకోవాలి అయితే వాళ్ళ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారంటే జడముతో కూడిన చేతనుడుని అంటే ఆ జడాన్ని వదిలిపెట్టలేక బుద్ధిలో ఆ జడత్వం బాగా గట్టిగా ప్రవేశించి ఉండడం చేత జడ చి అచిద్విశిష్ట చి ఈశ్వరుడు అని దాని విశిష్టాద్వైతం అని పేరు దానికే విశిష్టాద్వైతం అంటే ఏమిటో అర్థమైన హైతుడు అద్వైతం ఏమిటో అద్వైతం ఇంకా విశిష్ట ఇప్పుడు అది ఇంకొక దానితో కూడుకున్న ఒకే ఒకటి అంటే మరి ఒకే ఒకటి అలా అవుతుందండి ఇంకొక దానితో కూడుకున్న ఒకే ఆయన ఒక్కడే భోజనానికి వచ్చాడండి ఆయనతో పాటు ఆయన భాత కూడా వచ్చారంటే ఒక్కడే భోజనానికి వెళ్ళ కూతురుతుంది ఇద్దరికి ఒడ్డించాలి ఓన్లండి మామూలుగా అలా ఒకసారి అందాం అది అలవాటు కాబట్టి ఈశ్వరుడు చేతనుడా జడు చెప్పండి అంటే చేతనుడు అని అలా చెప్తే అది క్లియర్గా ఉంటుంది జడు జడముతో కూడిన చేతనుడు జడముతో కూడిన చేతనుడు అది కాదు పాయింట్ ఈశ్వరుడు చేతనుడా జుడా చెప్పు నువ్వు యూ సెటిల్ దాట్ సో ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నా ఈ షర్ట్ రేమండ్ కంపెనీ షర్ట్ ఇప్పుడు నేనేమిటి రేమండ్ కంపెనీ షర్టుతో కూడిన నేను అని అలా ఏమైనా అలా ఏమి ఉండదు కదా కాబట్టి అలాగే కాదు ఈశ్వరుడు చేతనుడా జనుడా చేతనుడు నువ్వేమిటి నువ్వు చేతనుడువా జడువా చేతనుడు కాబట్టి ఈశ్వరుడు జీవుడు ఒకే కేటగిరీలో పడతారు భిన్నమైన కేటగిరీలో పడరు ఇప్పుడు ఈ జీవుడు ఈశ్వరునించి వచ్చాడు ఓకే ఘటాకాశం మహాకాశం నుంచి వచ్చినట్టుగా వచ్చాడు చూసారా ఎక్కడ ఎలా తేల్చామో దాన్ని ఘటాకాశం మహాకాశం నుంచి వచ్చినట్టుగా వచ్చాడు ఇప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క ఒక మొక్కయే జీవుడు అని ఎలా చెప్తారు అలా చెప్పాలి అంటే ఈశ్వరుడు సవయవుడు అవ్వాలి ఈశ్వరునిలో వికారం రావాలి అప్పుడు జీవుడు ఓ ముక్క అవుతాడు ఎలా గుర్తున్నది కాబట్టి జీవుడు వికా ఈశ్వరుని చైతన్యము వికారమా అని అడిగితే మేము ఏమని అడుగుతామంటే చూడవా ఘటాకాశము మహాకాశము యొక్క వికారమా నువ్వు చెప్పమాట అది నువ్వు సెటిల్ చేసుకో బుద్ధిమంతుడైతే కాదండి వికారమ ఆకాశంలో వికారమే అలాగే పరమాత్మ చైతన్యంలో కూడా వికారము లేదు ఇక ఘటాకాశము మహాకాశము నుంచి విడదీసిన ఒక చిన్న ముక్కయా అవయవమా కాదు అలాగే జీవుడు కూడా పరమాత్మ నుంచి విడదీసిన ఒక చిన్న అవయవము కాదు మరి వికారము కాదు అవయవము కాదు అంటే ఇంక భేదం ఏ విధంగా నిలబెడతావు నువ్వు భేదానికి హేతులే ఉంది కాబట్టి జీవేశ్వరుల యొక్క అభేదము అతి సహజంగా సిద్ధిస్తుంది ఎటువచ్చి వీడు భేదాన్ని కల్పించి కూర్చుంటాడు ఘటము యొక్క భేదాన్ని ఘటము యొక్క అల్పత్వాన్ని ఆకాశం మీద అధ్యారోపణ చేసినట్టుగా వీడేం చేస్తాడంటే దేహాదుల యొక్క పరిచ్ఛేదమును ఆత్మచైతన్యంపై ఆరోపించి కూర్చుంటాడు నేను శుద్ధ చిద్రూపుడను ఆకాశము వంటి వాడను అని వీడు తెలుసుకునే ఆత్మనిష్ఠుడై ఉంటే అప్పటికప్పుడు వాడు ముక్తుడు వాడు దేహాభిమానం వదిలిపెట్టేస్తే అహంకారం అమకారాలను వదిలిపెట్టేస్తే దేహము యొక్క పరిచ్ఛేదాన్ని దేహమునుకున్న పరిచ్ఛేదము దేశ పరిచ్ఛేదం మనస్సుకున్న పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదం దేశంలో మొక్కకి దేహము అని పేరు కాలంలో ఓ ఖండానికి మనస్సు లేక థాట్ అని పేరు కాబట్టి ఆ దేశ పరిచ్ఛేదాన్ని ఆ కాల పరిచ్ఛేదాన్ని మన నెత్తిమీద వేసుకోకుండగా నేను శుద్ధచేతనుడను అని వీడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే వీడు పరమాత్మ అయిపోయాడు ఇంకా వేరే పరమాత్మ కానక్కర్లా అయితే ఒక్క ఆటంకం వస్తుంది లేవిటి నేను పరమాత్మ ఎలా అవుతాను అనే ఒక ఆట అనే ఉంటుంది ఆ శంకను కూడా వీడు అధిగమించాల్సి ఉంటుంది ఎందుకంటే పరమాత్మ ఎందు అన్యత్వ బుద్ధి ఉన్నంతకాలము అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం వాడికి ఆ అన్యత్వ బుద్ధి చాలా బలంగా ఉంటుంది దాన్ని కూడా తిరస్కరించగలగాలి వీడు ఆ స్థితికి చేరుకుంటే అయిపోయింది అంతే దట్ ఈజ్ ఓవర్ కాబట్టి జీవుడికి ఈశ్వరుడికి ఏ విధంగానూ మీరు భేదాన్ని నిలబెట్టడం కుదరదు అది వ్యాఖ్యానం ఆ శ్లోకం యొక్క వ్యాఖ్యానం భాష్యకారులు అంటున్నారు యస్మాత్ ఎంచేతంటే పరమార్థాకాశస్ ఘటాకాశోన్న వికారరమార్థ ఆకాశం పరమార్థాకాశము అంటే మీరు ఏ ఉపాధి ధర్మాన్ని దాన్ని నెత్తిమీద వేయకుండగా దాన్ని శుద్ధంగా అలట్టు పెట్టాలి దాని పరమార్థ ఆకాశము అంటారు ఇప్పుడు ఘటాకాశము మఠాకాశము అని ఇలా ఎప్పుడైతే మీరు అన్నారో ఆ ఘటోపాధిని దానికి ముడిపెట్టారు ఘట మఠాది ఉపాధులను దానికి ముడిపెట్టారు అలా ఏం ముడిపెట్టకండి శుద్ధమైన ఆకాశం అంటే ఎటువంటి హద్దులు లేని ఆకాశం శుద్ధమైన ఆకాశం అటువంటి ఆకాశానికి మహాకాశము అని పేరు అలా అనుకుంటాం మనం ఘటాకాశము ఒక వికారమా అంటే కాదు ఘటాకాశము వికారము కా ఈ దృష్టాంతం నడుస్తూ ఉంటుంది ఆకాశం మీద ధ్యానం చేస్తూ ఉండాల నిరంతరంగా యథా సువర్ణస్య రుచకాదిహి ఇది వ్యతిరేక దృష్టాంతం రుచకము అంటే నెక్లెస్ రుచికము అంటే నెక్లెస్ అంటారు సంస్కృతంలో రుచకము అంటారు గ్రీవాభరణం నెక్లెస్ అంటే ఏంటండి నెక్కి పెట్టుకునే లేస్కి నెక్లెస్ అని పేరు కాబట్టి గ్రీవాభరణం మెడలో వేసుకునేటువంటి ఆభరణాన్ని రుచకము అంటారు ఇప్పుడు బంగారానికి రుచకము వికారము దాని వికారము ఇది బంగారము యొక్క మహాబంగారంలో ఇది ఒక అవయవం కోలారు గోల్డ్ ఫీల్డ్లో ఇంత బంగారం వస్తుంది దాంట్లో ముక్క తీసుకుని నెక్లెస్ చేసుకుని మెడ వేసుకున్నారు అది వికారము అవయవమును ఆరకంగా ఘటాకాశము మహాకాశానికి వికారము కాదు అవయవము కాదు యథావా అపాం ఫిమాదిహి వీటిని వైధర్మ్య దృష్టాంతము లేక వ్యతిరేక దృష్టాంతము అంటారు అంటే సాధర్మ్య దృష్టాంతం కాదు వైధర్మ్య దృష్టాంతం ఎలాగా కాదో అల్లాగా ఇది అని అది అది కాదన్నదానికి దృష్టాంతం ఎందుకంటే ఆకాశానికి మరో దృష్టాంతం లేదు పరమాత్మకి ఆకాశం దృష్టాంతమైతే ఆకాశానికి ఇంకో దృష్టాంతం లేదు కాబట్టి ఆకాశానికి మీరు ఇవ్వగలిగిన దృష్టాంతం వల్ల కూడా వైధర్మ్య దృష్టాంతాన్నే ఇవ్వగలుగుతారు అక్కడ మీకు వికారాలు ఉన్నాయి చూసారా మీరు ఆ వికారాల వికారం ఇక్కడ ఆకాశముందు సంభవము కాదు అని వైధర్మ్య దృష్టాంతాన్ని చెప్తున్నారు నీళ్లు ఉన్నాయి అప్పులు ఈ అప్పులు సవయవ ద్రవ్యం ద్రవద్రవ్యం లిక్విడ్ ఫామ్ లిక్విడ్ మెటీరియల్ మ్యాటర్ అది అవయవములు కలిగి ఉంటుంది అంచేతనే ఫేన అంటే నొరగా బుద్బుద బుడగా హిమ అంటే మంచు ఆది శబ్దం చేత తరంగములు తీసుకోండి ఇవన్నీ కూడా అప్పుల నుండి సవయవ సవయవ ద్రవ్యమైన అప్పుల యొక్క వికారములు అలా తీసుకోవచ్చు అప్పులో వికారం వచ్చింది అప్పు అంటే నీరు అండి ఆ నీటిలో ఏదో ఒక రాయి ముక్క వేస్తే దాంట్లో చలనం వచ్చింది ఆ చలనాన్ని బట్టి దాని ఎందు అప్పు ఎందు ఒక వికారం వచ్చింది వికారము అంటే అర్థం ఏంటి ఆ దేశంలో దానికి ఉన్నటువంటి సంస్థానము సంస్థానము అంటే కన్ఫిగరేషన్ దేశంలో అలాగా ఏ కదలిక లేకుండా ఉన్న నీటిలో అప్ అండ్ డౌన్ కదలికలు వచ్చాయి అదే నీరు ఆ స్థిరంగా ఉన్న నీరే ఓ చోట పైకి లేచింది స్థిరంగా ఉన్న నీరు ఓ చోట పైకి లేవాలంటే ఇంకో చోట కిందకి దిగాలి ఇంకో కిందకి దిగకుండా పైకి మ్యాటర్ అడ్జస్ట్ అవ్వాలి కదా కొత్త మ్యాటర్ ఏం రాలేదు కదా మరి కాబట్టి ఇలా పైకి లేచిన సందర్భంలో దాని పక్కన ఉన్న నీరు కిందకు వెళ్తే ఈ నీరు పైకొచ్చింది అవయవాలు వచ్చే చూడండి కాబట్టి నీటిలో ఒక అవయవం పైకొచ్చింది మరో అవయవం కిందకు వెళ్ళింది దాని పేరే తరంగము ఆ విధంగా నీటికి తరంగము సవయవ ద్రవ్యం నీటి యొక్క ఒక వికారమే తరంగము అలా మీరు చెప్పుకోవచ్చు కానీ ఆకాశము ఈ వేషాలు ఏం పనికిరావు ఆకాశంలో ఈ వికారములు అవయవములు ఇవే కాబట్టి ఘటాకాశం మరి ఘటాకాశం ఎలా సిద్ధించింది అంటే చూడండి మహాకాశం కంటే భిన్నంగా ఘటాకాశం సిద్ధించలేదు నువ్వు ఆ ఉపాధి ఉపాధి అయిన ఘటాన్ని ఆకాశానికి అంటగట్టి వేరే ఘటాకాశం అని వ్యవహారం చేస్తున్నావు అసలు భేదము సిద్ధించలేదు ఉపాధిని బట్టి సిద్ధించింది అంటే అర్థమేటి సిద్ధించలేదు అని అర్థం అజ్ఞానాన్ని బట్టి పాము కనపడింది అంటే అర్థం ఏంటి పాము లేదు అని నాప్యవయవృక్షాఖాది బంగారం యొక్క వికారం నెక్లెస్ అవయవం కూడా కాదు వికారము కాదు అవయవం కూడా కాదు ఇప్పుడు చెట్టుకి కొమ్మ అవయవం పోనీ ఆ జీవులు జీవుడు పరమాత్మకు అవయవమేమో అంటే అలాగే కాదు చైతన్యంలో ఈ భేదాలు కుదరవు ఇప్పుడు భేదాలు కుదిరి చోట కుదురుతాయి ఇప్పుడు ఇది టేబుల్ భిన్నంగా ఉంది ఈ రేడియో భిన్నంగా ఉంది ఆ పాత్ర భిన్నంగా ఉంది ఇవన్నీ సవయవ ద్రవ్యాలు కనుక వీటి ఎందు భేదము పొసగుతుంది కానీ వీటినన్నింటినీ ప్రకాశింపజేసే ప్ర కాంతిలో భేదము పొసగదు ఎందుకంటే కాంతిలో భేదం ఉందనుకోండి కాంతిలో భేదముందనే సంగతి తెలియడానికి మరో కాంతి కావాలి ఆ మరో కాంతిలో భేదం ఉండదు అలా కాదు ఆ మరో కాంతిలో కూడా భేదం ఉంది అంటే ఆ మరో కాంతిలో ఉండే భేదం తెలియడానికి ఇంకో కాంతి కావాలి ఎక్కడికి వెళ్ళాక ఇంకా భేదము లేదో అదే అసలైన కాంతి మిగతావి కాంతులే కావు కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ అది వర్కౌట్ కాదు ఇన్ఫినిట్ రిగ్రెషన్ వస్తుంది అవస్థ అనవస్థా దోషం వస్తుంది కాబట్టి భేదములను ప్రకాశింపజేసేది ప్ర కాంతి తప్ప కాంతి భేదాలు ఉండవు అలాగే మహాకాశమునందు భేదములు ఉండవు అవయవములు ఉండవు చైతన్యం ఈ కాంతిని కూడా ప్రకాశింపజేసే చైతన్య ప్రకాశం అది అది అల్టిమేట్ ప్రకాశం దాంట్లో సకల భేదములు దాంట్లో తెలుస్తాయి ఆ తెలివిలో ఆ ఎరుకలో మటుకు భేదము ఉండదు ఈ జీవేశ్వర భేదం ఎక్కడి నుంచి వచ్చిందంటే వీడు ముందు తనను తాను జీవుడుగా వీడు స్వీకరిస్తాడు ఇంతకుముందు మీరు చదివారు జీవం కల్పయతే పూర్వం మొట్టమొదట నేను పరిచ్ఛన్నుడైన జీవుడను ఎప్పుడైతే ఈ కల్పన వీడు చేశాడో వెంటనే వీడికి ఎదురుకుండగా విశాలమైన జగత్తుంటుంది దాన్ని బట్టి ఈశ్వరుడు ఈ జగత్తును సృష్టించినవాడు ఈశ్వరుడు ఈ రకంగా వచ్చింది అది దట్ ఈస్ ది సీక్వెన్స్ ఇప్పుడు చెప్పండి ఈ జీవి వీడి జీవతత్వం కంటే భిన్నంగా ఉన్న జగత్తు జీవుడు కంటే భిన్నంగా ఉన్న ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చారు జీవుడిలో నుంచి వచ్చారు ఆత్మ సౌతన్య ఆత్మచైతన్యం నుంచి వచ్చారు జీవుళ్ళ నుంచి వచ్చారంటే నా అభిప్రాయం అహ పరిచ్ఛన్నమైన అహంకారం నుంచి వచ్చారని కాదు అహంకారానికి కూడా మూలంలో ఉండే పరమాత్మ చైతన్యం నుంచి భేదములన్నీ వచ్చాయి సో జీవ జీవ జగదీశ భేదం సుఖచితి అఖండే విరచయ్య అఘటిత ఘటన ఏది సంభవము కాదో దాన్ని సంభవం చేసి దాని పేరే మాయ ఈ మాయ ఏం చేసింది సుఖచితి ఆనందస్వరూపమైన చైతన్యమునందు జీవజగదీశేదం అఖండే జీవ జగదీశ భేదమప్యఖండే సుఖ చిత విరచయ్య బత అంటే ఎలా సయ్యో సో ఆనంద చైతన్యస్వరూపమునందు జీవుడు జగత్తు ఈశ్వరుడు అనే భేదాన్ని నిర్మాణం చేసింది ఏ భేదము లేని అఖండ చైతన్యమునందు కాబట్టి జీవుడు పరమాత్మ చైతన్యము యొక్క చెప్పుట పొసగదు అలాగే వృక్షము యొక్క శాఖ వికారమైనట్టుగా వృక్షానికి శాఖ వికారమైనట్టుగా దేవుడికి జీవుడు ఒక వికారము ఒక మొక్క అవయవము అనుట కూడా కుదరదు ఇవన్నీ కూడా శంకరులు నిరాకరించిన వాటిని పట్టుకుని తర్వాతి కాలంలో మతాలు పుట్టుకొచ్చాయి జడము చేత దేవుడికి జీవులు ముక్కలు కాదు అని ఆయన నిరూపించిన దాన్ని గౌడపాదులు శంకరులు నిరూపించిన దాన్ని అంటే దాన్ని నిరాకరించేసిన దాన్ని పట్టుకుని మళ్ళీ మతాలు పుట్టుకొచ్చాయి కొత్తగా కొత్త మతం దేవుడికి జీవులందరూ ముక్కలు ఈ ముక్కలందరూ ఆయనకి పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు చదచిద్విశిష్ట ఈశ్వర ఈ జడమైన జగత్తు ఆయన నుంచి వెళ్లాడుతూ ఉంటుంది ఈ జీవులు అందరూ వెళ్లాడుతూ ఉంటారు ఇంకా ఆయన ఆ దేవుడు ఎలా ఉంటాడో మీరు ఊహించండి వీళ్ళందరూ అలా వెళ్లాడుతూ ఉంటే ఆయన పట్టుకుని వీళ్ళందరితోటి కలిసి ఉంటాడు ఇంకా ఆ దేవుడు ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి నథా ఆకాశస్యటాకాశ వికారావయవథ ఆ పైన చెప్పిన దృష్టాంతాల్లో వికారము అవయవములు చూపించారు ఆ రకంగా ఘటాకాశాన్ని పట్టుకుని మహాకాశము యొక్క వికారముని కానీ ఆకా అవయవమని కానీ చెప్పడానికి వీల్లేదు అది ఎట్ల తథా అంతవరకు దృష్టాంతమే ఇంకిప్పుడు దారిష్టాంతికం నైవ ఆత్మన పరస్య పరమార్థస మహాకాశస్థానీయస్ घटाकाशस्थनी जीव सर, सदा सर्वदा, यथोक्तृष्टातवन विकार्यवयव तथा दिव्य मुग आत्मन अन्े पर आत्मन परे परस పరమార్థంగా అంటే యథార్థంగా ఉన్నది పరమాత్మయే ఇప్పుడు ఘటాకాశము మహాకాశము యొక్క అవయవము కాదు అని మనం చర్చ చేసుకున్నప్పుడు ఈ ఘటాకాశము మహాకాశము అని రెండూ కూడా ఒకే రకమైన సద్రూపములను అనుకోరాదు ఘటాకాశము ఉపాధి పరికల్పితమైన పరిచ్ఛిన్న ఆకాశం మహాకాశము ఉన్నది యథార్థంగా ఉన్నదేదో అది మహాకాశం ఈ కల్పితమైన ఘటాకాశము అంటే ఘటము యొక్క ఉపాధిని బట్టి కల్పితమైన పరిచ్ఛిన్న ఘటాకాశము యథార్థంగా ఉన్న మహాకాశము యొక్క వికారమని గాని అవయవమని గాని చెప్పుటకు వీలు లేదు అదే అదేవిధంగా కల్పితమైన పరిచ్ఛిన్న జీవుడు వీడు అసలే కల్పితుడు ముందు వీడిని కల్పించు కల్పించి వీడేమో దేవుడికి వికారము అని అవయవమని సో ఏమన్నమాట అది అసలు జీవతత్వాన్నే స్వీకరించాం పరమాత్మ కంటే భిన్నంగా జీవుడు లేనే లేడు జీవుడు అనేవాడు ఒకడు ఉంటే వాడు దేవుడికి వికారమా అవయవమా ఇన్న వస్తాయి ఊర్లేదు పేరు లేదు కొడుకు పేరు సోమలింగం అని సో అద్వైత పరమాత్మ ఒక్కటే ఉన్నది ఆ పరమార్థ సతహ అంటే అది అర్థం యథార్థంగా ఉన్నటువంటిది పరమాత్మ ఒక్కటే ఆ పరమాత్మయే మహాకాశ స్థానీయము మహాకాశం ఉంది కదా దాన్ని తీసేసి పరమాత్మను పెట్టుకోండి ఇప్పుడు మరి దృష్టాంతంలో ఘటాకాశం ఉంది దాన్ని ఏం చేద్దాం ఆ ఘటాశాన్ని కొట్టేసి అక్కడ జీవుణ్ణి పెట్టుకోండి ఘటాకాశము మహాకాశానికి వికారము కాదు అవయవము కాదు అదేవిధంగా జీవుడు పరమాత్మ చైతన్యానికి వికారము కాదు అవయవము కాదు అంటే ఏమైనట్టు అభేదమే సిద్ధించినది భేదము అయితే వికారం లేకపోతే అవయవం అవ్వాలి భేదాన్ని నిరాకరించడం ద్వారా అభేదాన్ని అభేదం స్థాపించబడుతుంది సిద్ధిస్తుంది అంచేతనే ఇక్కడ కేవలము నిరాకరణయ్యే తాత్పర్యం అంచతన ఈ సిద్ధాంతాన్ని ఏకత్వ సిద్ధాంతం అందరూ అద్వైత సిద్ధాంతం అంటారు ద్వైత నిరాకరణ చేస్తే మిగిలిదేమిటి అద్వైతం వచ్చిన బంధువులు అందరూ లేచక్కకపోతే ఇంక మిగిలిందేవాళ్ళు భార్యాభర్త అత ఇప్పుడు వీడు పుట్టినప్పుడు వీడు ఒక్కడూ పుట్టాడు పుట్టాడు ఉంటున్నాడు ఒక్కడే ఐదేళ్ళు ఆరేళ్ళు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెప్పిన దాన్ని పట్టుకుని వీళ్ళందరూ నా వాళ్ళు అని ఒక కల్పన వీడు పెట్టుకున్నాడు ఈ కల్పనాది కల్పన అని వాడు తెలుసుకున్నా వాళ్ళందరూ విడిపోతారు వీడు తెలుసుకోకపోయినా విడిపోతారు తెలుసుకుని విడిపోయినప్పుడు దుఃఖం ఉండదు తెలుసుకోకపోతే విడిపోయినప్పుడు దుఃఖం ఉండదు విడిపోవడం ఎలాగో ఖాయమే ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ అసలు కలుసుకున్నదే లేదు ఉడికే అంతలాగంటే భ్రమ ఒకటి పెట్టుకుని ఉంటాం మనం భ్రమ పెట్టుకోవడం తప్ప ఏమిటి కలుసుకున్నాం ఏమిటి విడిపోయాం హై స్కూల్లో మీరు చదివినప్పుడు మీ క్లాసులో ఇంకో నలభై మంది విద్యార్థులు ఉండేవారు ఇప్పుడు వాళ్ళందరూ మీకు బాగా పరిచితులే కదా కొన్ని వాళ్ళలో ఒక అరడదన మంది అయినా మీకు భోజం ఫ్రెండ్స్ ఉండేవారు ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు ఆ ఫ్రెండ్షిప్ ఏమైంది ఆ సంబంధాలు అవన్నీ కూడా ఏమయ్యాయి అవి కూడా కలిసిపోతాయి అంతే కాలం నింజేస్తుంది కాబట్టి ఆసక్తి కూడా అదేదో ఉందని అనుకుంటే ఉన్నట్టు అనిపిస్తుంది అదేం ఉన్నదేం కాదు ఆసక్తి ఎలాంటిదంటే దెయ్యం లాంటిది అది నేడని చూసి నేడది దెయ్యం కానే కాదు వీడి దెయ్యం దెయ్యం దెయ్యం అనుకుంటుంటే ఆ దెయ్యం వీడిని పట్టుకుని పీడిస్తుంది వీడు అనుకోవడం చేతన దానికి బలం వచ్చి వీడిని పట్టుకుని పీడిస్తుంది అది దెయ్యం లేదు లేదంటే అది పోయింది అంతే పీడ ఆసక్తి కూడా అటువంటిదే నాకు ఆసక్తి ఉంది ఆసక్తి ఉంది ఆసక్తి మొన్న చెప్పాను కదండి ఆసక్తి లోపల ఉందా బయట ఉందా నిజానికి లోపల లేదు బయట రాలేదు మరి అలా అల్పి వేరు అనుకోవడం చేత అనిపిస్తుంది ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆ అనుకున్న దానికి దానికి స్వతహగా లేని సత్త దానికి వచ్చేస్తుంది ఎందుకని అనుకునే మీరు సద్రూపులు కనుక మీరు సద్రూపులు ఉన్నదని అనుకుంటున్నారు కాబట్టి అది ఉన్నదిలా అయిపోతుంది అది వీడు సద్రూపుడు ఉన్నవాడు వీడే వీడు దెయ్యమేమో అనుకుంటే దెయ్యమై కూర్చుంటుంది అది నన్ను మింగుతుందేమో అంటే మింగినట్టుగా భ్రమ కూడా కలుగుతుంది అంతేలాగే ఉంటుంది కాబట్టి జీవుడు అనేవాడు పరమాత్మ యొక్క అవయవమని ఈ రకమైన భేదమునకు తాత్పర్యము లేదు తావు లేదు ఎప్పుడూ లేదు సదా సర్వదా ఏ కూడా లేదు యథోక్త దృష్టాంతవతో పైన చెప్పిన దృష్టాంతంలాగా దీన్ని మీరు చూసుకోండి అత ఆత్మభేదకృతో వ్యవహార మృషైవా ఇత్యర్థ చూడండి దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే లోక వ్యవహారం ఒకటైన ఉంది వ్యవహారం ఎలా ఉంటుంది ఇప్పుడు తండ్రి కొడుకు తండ్రి కొడుకు అన్నప్పుడు ఆ తండ్రి ఆత్మ కొడుకు ఆత్మ అందరూ ఆత్మస్వరూపులే చైతన్యం లేకపోతే తండ్రి లేడు కొడుకు లేడు చైతన్యం ఉన్నదే ఈ విభాగం వచ్చింది తండ్రి కొడుకు ఈ తండ్రి కొడుకు అన్నప్పుడు ఈ భేదం ఒకటి వచ్చింది ఈ భేదం కల్పిత భేదం భేదాన్ని బట్టి వ్యవహారం వచ్చింది ముందు భేదం తర్వాత వ్యవహారం ఏమంటే వ్యవహారం ద్విధం లౌకిక వ్యవహారము వైదిక వ్యవహారము లేకపోతే మతపరమైన వ్యవహారం బిలీఫ్ బేస్డ్ వ్యవహారము లౌకిక వ్యవహారం అంటే ఎలా ఉంటుంది తండ్రి ఆస్తిలో మూడవంతో నాలుగో వంతో వీడికి ఒక వాటా వీడికొస్తుంది ఇది లౌకిక వ్యవహారం లేదా తండ్రి చెప్పిన మాట వీడి వినాలి లేకపోతే ఆయన పాకెట్ మనీ ఇవ్వడు ఏదో ఇలాంటి వ్యవహారం ఏదో ఉంటుంది ఈ లౌకిక వ్యవహారం ఈ లౌకిక వ్యవహారం ఇది సత్యమా మిథ్యయ ఇది మిథ్యండి ఇది ఏం వ్యవహారం అది ఆ దాంట్లో వాస్తవిక అలా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కలలో ఉన్న వ్యవహారం వలె దీర్ఘ నిద్ర అంటే దీర్ఘస్వప్నం అంటే లౌకిక వ్యవహారం ఇది దాంట్లో యథార్థత ఏమున్నది వీడి ఇచ్చి ఇవ్వడగదు వాడు తీసుకుని ఇవ్వడగదు ఈ దేహాన్ని నేను అనుకోవడం చేత వాడు ఇచ్చి ఆ దేహాన్ని నేను అనుకోవడం చేత వాడు పుచ్చుకుని పడాడు వాస్తవంలో దేహం కాకపోతే ఇచ్చి వెళ్ళాడు పుచ్చుకుని వెళ్ళాడు ఏం వ్యవహారం అది లౌకిక వ్యవహారం మిథ్య ఇక వైదిక వ్యవహారం వీటి తద్దినం పెడితే వాడికి ఏదో ఉద్ధరం ఉద్ధారం అవుతుంది అది మిథ్యే అది మాత్రం ఏమైనా దాన్ని మాత్రం మీరేం పరిరక్షించి పెడతారా ఏమేమి మరి అయితే ఆ మిథ్యను మేము చేయాలా అక్కర్లేదా నువ్వేమనుకుంటున్నావు దేహపరిచ్ఛన్నమైన జీవున్న అనుకుంటున్నావా అనుకుంటే చేయ నేను అలా అనుకోవట్లేదంటే నేను చేయమని కూడా ఎవరు చెప్ప వేదం కూడా నాయన నీకు ఆశీర్వచనం ఇచ్చేసి చెప్పడం మానేస్తుంది వేదం కూడా నువ్వు ఆత్మస్వరూపుడు ఆత్మజ్ఞానం గలవాడిని వెళ్ళి నువ్వు తద్దిన పెట్టమని చెప్పదు వేదం కాబట్టి దేవుణ్ణి పూజించటం ఆ చూడు నువ్వు జీవుణ్ణి దేవుడి కంటే భిన్నంగా ఉన్నానని అనుకున్నంతకాలం పూజిస్తావు అనుకో ఆ అనుకోవడం కూడా నువ్వు కొంతకాలానికి మానేసి నేనే దేవుణ్ణి అనుకోవాలి కూడా శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం ముందు ఓన్నమ శివాయ అనాలి తర్వాత ఏమనాలి శివోహం అనాలి తర్వాత రెండు అనొచ్చు ఒకసారి తెలిసిన తర్వాత ఏదన్నా పర్వాలేదు శివోహం అని తెలిసిన తర్వాత ఇంకా శివోహం అనే అనాలి ఓన్నమ శివాయ అనకూడదని రూలే ఉండదు ఏదన్నా పర్వాలేదు ఎలా అన్నా పర్వాలేదు కానీ శివోహం దగ్గరికి రావాలి కాబట్టి ఈ లౌకిక వైదిక మతపరమైన సకల వ్యవహారము కూడా భేదాన్ని ఆశ్రయంగా చేసుకుని వచ్చింది కనుక ఆ భేదమే కల్పితమైనప్పుడు ఈ వ్యవహారమంతా కూడా మురుషైవ అంటే అసత్యమే యగును ఇర్థ యథాభవతి బాలానా గగనం మలినం మలై తథాత్య బుద్ధానా ఆత్మాపిలి గౌడపాదాచార్యులు బుద్ధ మతానికి చెందినవాడు అని ఓ విమర్శ ఉండే ఈ విమర్శ ఎవరు చేస్తారో మీరు ఊహించవచ్చు ద్వైతవాదులు చేస్తారు మీమాంసకులు కర్మమీమాంసకులు ద్వైతవాదులు వాళ్ళు ఏమన్నారంటే గౌడపాదాచార్యుడు బౌద్ధుడు శంకరాచార్యుడు బౌద్ధుడు వేషంలో ఉండే వైదికుడు ప్రచ్ఛన్న బౌద్ధుడు అని అన్నారు అలా నల్లలో అభిప్రాయం ఏమిటంటే బౌద్ధుడు అది నిందా నిందారూపంగా అన్నారు బౌద్ధుడని అన్నారంటే అది నింద అన్నమాట అది అది ఎలాంటిదంటే ఇప్పుడు గుడి గర్భగుడిలో చొక్కా వేసుకుని ఒకడు ఉన్నాడు ఏమన్నా ఆయన చొక్కా వేసుకుని ఉన్నాడు అక్కడ అంటే అది అది పొగడతా నింద అది నింద అలాగా ఒక సమాజంలో ఒక సందర్భంలో వాడు బౌద్ధులు అండి బాబు అంటే అదే పొగుడుతున్నాడు అనుకున్నారు అది నింద వాళ్ళ దృష్టిలో నింద కాబట్టి గౌడపాదులు బౌద్ధులు ఎలా చెప్తావు చూడు అబుద్ధానాం అంటున్నాడు కాని వాళ్ళు అంటున్నాడు రవత్య బుద్ధానాం బుద్ధ బౌద్ధ సిద్ధాంతం ఏమిటంటే ప్రతివాడు బుద్ధుడే కేవలం హిస్టారిక్గా ఉన్న బుద్ధుడు మాత్రమే బుద్ధుడు కాదు ప్రతివాడు బుద్ధుడే నువ్వు తెలుసుకుంటే నువ్వు బుద్ధుడివి బౌద్ధ మతం ఏమిటంటే నువ్వు బుద్ధుడు అని తెలుసుకో అని అది బౌద్ధ మతం బౌద్ధ సిద్ధాంత బుద్ధుడి సిద్ధాంతం అది అంతే కాని బుద్ధుడి సిద్ధాంతం నేను బుద్ధుడిని మీరందరూ బుద్ధువులు అబుద్ధులు అంటే అర్థం ఏంటి మీరందరూ బుద్ధువులు మీ బుద్ధువులు వచ్చి నేను బుద్ధుడిని నన్ను పూజించండి అది కాదు అది కాదు బౌద్ధ సిద్ధాంతం బుద్ధుడు ఏమన్నా అంటే నేను తెలుసుకున్నాను బుద్ధోహం బుద్ధ అంటే అది వెర్బు నుంచి వచ్చే నోనది బుధ అవగమన ధాతువుకి తప్రత్యయం సార్వకాలిక తప్రత్యయం భూతార్థ కత కాదు చేస్తే బుధు తా అవుతుంది ఝషస్తథోర్ధోధ అనేదో సూత్రం ఒకటి ఉంది దాని వస్తుంది అది అప్పుడు జ జలాంజేషం అంతేదో వచ్చి బుద్ధ అవుతుంది తెలుసుకున్నవాడు అని అర్థం దాన్ని నేను తెలుసుకుని బుద్ధుడిని మీరందరూ కూడా తెలుసుకుని బుద్ధుడు కండు అని ఆయన బుద్ధుడు చెప్పాడు అయితే వైదిక సంప్రదాయంలో బుద్ధుడు చెప్పింది అవైదికము అది దోషము ఒక అభిప్రాయం ఒకటి ఈ అభిప్రాయం బేసిస్ మీద బౌద్ధుడు అంటే నింద అవుతుండే సో గౌడపాదాచార్యులు ఓపెన్గా బౌద్ధుడు ఆయన ఇదిగో అంటున్నాడుగా అబుద్ధానాం అనే ఓపెన్గా అలాగే ఉపాసనాశ్రితో ధర్మ ధర్మ అంటే జీవహానర్థం అది ధర్మ జీవ అన్నది బౌద్ధుల యొక్క పరిభాషది వాళ్ళ భాషది కాబట్టి ఇదిగో జీవార్థంలో జీ ధర్మశబ్దాన్ని వాడతాడు బుద్ధానాం అబుద్ధానాం అంటున్నాడు ఈయన ఓపెన్గా బౌద్ధుడు ఆయన రాసిన కారికలకి తాత్ రాసిన శంకరుడు ఈయన ప్రచ్ఛన్న బౌద్ధుడు అంటే వేషం వైదిక వేషం వేసుకున్న బౌద్ధుడు మేకవన్యపులి అంటారు చూడండి ఆ రకంగా ప్రచ్ఛన్న వీళ్ళు నిందిస్తారు ఈ నింద యొక్క తాత్పర్యం ఏంటంటే బౌద్ధ సిద్ధాంతం తప్పు అని ఒక అభిప్రాయాన్ని బట్టి వచ్చింది నిందది ఇప్పుడు దాని మీద రెండు అభ్యంతరాలు మొదటి అభ్యంతరం ఏంటంటే గౌడపాదాచార్యులు వైదికుడైన ఆయన బౌద్ధుడేం కాదు ఆయన ఉపనిషత్ దృష్టాంతాలు ఇవ్వబోతున్నాడు కఠోపనిషత్తు కేనోపనిషత్తు బృహదారుణ్యకు ఉపనిషత్తు ఒక్కొక్క ఉపనిషత్తుకు ఒక్కొక్క కారిక రాయిపోతున్నాడు ఆయన ఔపనిషదుడు బౌద్ధుడేం కాదు శంకరుడు అసలే కాదు ఆయన వైదికుడు ఇది ఒక సమాధానం ఈ సమాధానంలో బౌద్ధుడంటేనే ఒక నింద దోషము అని అంగీకరించి చెప్పిన సమాధానం ఇది నేనైతే అసలు ఆ సమాధానాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను ట్రెడిషనల్గా స్కాలర్స్ వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన సమాధానం చెప్తారు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సమాధానం కూడా సాటిస్ఫాక్టరీ కాదు నేనేమని చెప్తానంటే స్వామి వివేకానంద్ చెప్పిన సమాధానం చెప్తాను వివేకానంద్ ఏమన్నారంటే బౌద్ధులు అయితే తప్పే ఉంది ఏమిటి తప్పు నీకు బుద్ధులు చెప్పిన దాంట్లో ఏం తప్పు కనపడింది ఆయన చెప్పింది ఏం తప్పు కనపడింది లేదా ఆయన కర్మల్ని విరోధించాడు నువ్వు చూసుకో ఏ కర్మను విరోధించాడు కామ్య కర్మల్ని విరోధించాడు మూర్ఖంగా చేసే కర్మలను విరోధించాడు అంతేగాని నిత్య నిత్య కర్మలను ఆయనేం విరోధించలేదు యోగ్యమైనటువంటి కర్మలను విరోధించలేదు హింసతో కూడిన కర్మలను విరోధించాడు కామ్య కామనల్ని తీర్చుకోవడం కోసం హింసతో కూడిన కర్మలను విరోధించాడు అంతేగాని మీరు దేవుణ్ణి ఆరాధించుకుంటానో నిష్కామంగా అంటే ఆయనేం విరోధించలేదు కాబట్టి బుద్ధుడి మీద ఒక మట్టి చల్లి అతడు చెప్పింది అవైదికము అనేటువంటి ఒక ప్రథని సమాజంలో కల్పించి బుద్ధ సిద్ధాంతానికి భారతదేశంలో పెద్ద బలమైన స్థానం లేకుండా అయిపోవటము ఇది ఒక హిస్టారిక్ బ్లండర్ అని స్వామి వివేకానంద అభిప్రాయపడ్డారు మనం నష్టపోయాం బుద్ధ సిద్ధాంతం మన ఎల్లలు దాటి బయటికి వెళ్ళిపోవడం ద్వారా మనం ఎంతో నష్టపోయాం మనకి బుద్ధుని యొక్క ఆ సర్వ సర్వాత్మభావము ఆయన బోధించిన సర్వాత్మభావం ఏదైతే కలదో అది మనకెంతో అవసరం ఉండే కానీ దాన్ని నష్టపోయి మనం చాలా కష్టాలను తెచ్చుకున్నాము అని స్వామి వివేకానంద అభిప్రాయపడ్డాడు కాబట్టి ఎవడో బుద్ధు బౌద్ధుడు అన్నాడు కదా అని మనం ఆయన తప్పు పడాల్సిందే చూడండి సందర్భం వచ్చింది కాబట్టి విషయాలన్నీ చెప్పేశాను ఒక ఒక టాపిక్ వచ్చినప్పుడు మొత్తం దాని మీద ఉన్న ప ఉంటుందని చెప్పాను సో ఆ బౌద్ధ సంప్రదాయానికి చెందిన భాషది అబుద్ధాన ఆయన గౌడపాతులు కదా ఆయన ఒరిస్సా నుంచి వచ్చారు మీకు ఇది కూడా తెలుసో తెలీదో బౌద్ధ సిద్ధాంతం చాలా బలంగా ఉన్న ప్రాంతాల్లో ఒరిస్సా ఒకటి బీహార్లాగే ఒరిస్సా కూడా ఇప్పుడు కూడా మీరు వెళ్తే చాలా స్ట్రాంగ్ బేస్ ఆఫ్ బౌద్ధ సిద్ధాంతం అక్కడ ఉంటుంది ఎనీవే ఇప్పుడు చూడండి బాలులు అంటే బాలాహన స్తనంధయా బాలానాం అని ఉంటుంది ఇంకా పాలు తాగుతున్న పిల్లాడని మేము కాదు అక్కడ అభిప్రాయం పాలు తాగుతున్న పిల్లాళ్ళ గురించి శాస్త్రంలో ఎందుకు మాట్లాడతారు వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు వాళ్ళు కూడా అలా పాలు తాగుతూ ఉంటారు బాల అంటే అర్థం అవివేకి అని అర్థం శాస్త్రంలో బాలుడు అంటే అవివేకి అంటే ఆ సూక్ష్మమైన బుద్ధి లేనివాడు మూర్ఖుడు ఏమీ తెలియనివాడు అని అర్థం అతస్త స్థనంధయ అని అలాగే చెప్తారు పెద్దలు కాబట్టి ఈ బాలులు బాలులు బాలులకి దృష్టాంతం ఏంటంటే అబుద్ధానం బాలులు దృష్టాంతం అబుద్ధులు దార్ష్టాంతిమం బా మళ్ళీ ఆకాశం మీదే ఆకాశం చుట్టూనే నడుస్తుంది ఇప్పుడు ఒకడిని చూపించి వీడు పుణ్యాత్మ అన్నారు వీడు పుణ్యాత్ముడు తెలుగులో అయితే ఒకడిని చూపించి పుణ్యాత్ముడు అనగానే దాని ఆపోజిట్ పక్కనే ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఈ ఆత్మకి పుణ్యము పాపము అనే పెట్టారా లేదా ఆత్మకి పుణ్యము పాపము అనే పెట్టారు ఆత్మకి పుణ్య పాపాలు తగులుకుంటాయా అని ఆలోచించే సామర్థ్యం వీళ్ళకి లేదు చేతనే అలా పెట్టిన వాళ్ళు ఎవళ్ళు అబుద్ధులు వాళ్ళు అబుద్ధులు అది ఎలాగంటే ఆకాశం కేసు చూసి ఈరోజు ఆకాశం మలినంగా ఉంది అని నిన్న ఆకాశం నిర్మలంగా ఉంది నిర్మలినంగా ఉంది నిన్న మలినం లేదు ఈరోజు మలినం వచ్చింది లేదా మీ ఊళ్ళో ఆకాశం మలినంగా ఉంది మా ఊళ్ళో ఆకాశం నిర్మలంగా ఉంది అను లేకపోతే ఇటువైపు ఆకాశం మలినంగా ఉంది అటువైపు ఆకాశం నిర్మలంగా ఉంది అని ఎవళ్ళు అంటారు బాలులు అంటారు ఆకాశం యొక్క తత్వం తెలియని వాళ్ళు అలా మాట్లాడతారు అదేవిధంగా ఆత్మచైతన్యం యొక్క తత్వము తెలియని వాళ్ళు ఆత్మచైతన్యంలో శుద్ధము పుణ్యపాపములకు అతీతమైనది సకల ద్వంద్వములకు అతీతమైనది అనే సత్యం తెలియని వాళ్ళు ఇదిగో ఇది పుణ్య ఆత్మ ఇది ఆపోజిట్ ఆత్మ అని ఆత్మలయందు ఇటువంటి గుణాలని జోడిస్తారు అబుద్ధనా వాళ్ళు పాపం బుద్ధులు కాదు బుద్ధులు బుద్ధు అంటే తెలుసు కదా బుద్ధు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బుద్ధ బుద్ధలు బుద్ధులు మాత్రం కాదు ఆత్మాపి మలినో మలయి ఎవడైనా ఆత్మ మలినమైంది అన్నాడంటే వాడు మలినాత్ముడు అన్నాడంటే వాడు వాడు అబుద్ధుడు అనమాట అబుద్ధుడు కనుకనే అలా అన్నాడు ఇప్పుడు మామూలుగా లోకంలో వీడు పుణ్యాత్ముడు అలాగ వర్ణిస్తే అది సరే ఆచార్యులు అలా వర్ణిస్తారు ఆచార్యులే అలా వర్ణిస్తారు ఒక ఆయన పెద్ద సమస్య వచ్చింది ఒక ఆయనకి ఆ సమస్య ఏమిటంటే ఇప్పుడు కంసుడు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు పురాణాల్లో ఏవో కథలు ఉంటాయి వాటినంటిని ధర్మ సందేహాల కింద ప్రశ్నల కింద లేవనెత్తుకుని ఇప్పుడు వాటి పరిష్కారం చేయాలంటే మీరు ఓ కథని సరిపెట్టేపటికి ఆరడదని కథలు పైకి వస్తాయి సరిపడాని కథలు అవే సంబంధం ఉన్నవి అరడదని పైకి వస్తాయి కాబట్టి పురాణంలో ఉండే కథలన్నిటికీ పరిష్కారాలు చూపించాలి అదే ధర్మము అని అనుకోవడం కూడా అదో విడ్డూరమైన ఆలోచన ప్రక్రియ అది సో కంసుడు చచ్చిపోయినప్పుడు వాడి హృదయంలో ఉండే జ్యోతి వాడి ఆత్మజ్యోతి వెళ్ళి శ్రీకృష్ణులలో కలిసిపోయింది అని ఉంటుంది దీనికి కంసుడి ఆత్మ పాపి ఆత్మ ఈ పాపి ఆత్మ వెళ్ళి దేవుళ్ళో కలవడం ఏమిటి పుణ్యా ఆత్మ వెళ్ళి కలిసిందంటే మేము ఏదో సదుబాటు చేసుకుంటాం కానీ ఈ పాపి ఆత్మ ఎలా కలుస్తుంది అని శంక పూర్వపక్షం ఈ శంకా పూర్వపక్షాలు మనకు ఉండవు ఎందుకంటే ఏదో చెప్పారులండి అంటే శ్రీకృష్ణుని దండం పెట్టండి కలుసున్నే రక్షించినవాడు మనం తప్పకుండా రక్షిస్తాడు ఇది బాగానే ఉంది అని మనం దండం పెట్టి అవతల పడతాం కానీ ఒక ఆయనకి సమస్య వచ్చింది ఎందుకు సమస్య వచ్చింది ఆత్మాపి మలినో మలై కంసుడు అన్ని తప్పు పనులు చేసినవాడు ఆ తప్పు ఆత్మకి తగులుకుంటే ఆత్మ మలినమైపోతే ఈ మలినమైన ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలవడం ఏమిటి పూర్వపక్షం దానికి ఆయన పరిష్కారం చేశాడో తెలిసిన కంసుడిలో రెండు ఆత్మలు ఉన్నాయి ఒక ఆత్మ లేదు మామూలుగా అందరిలో ఒకే ఆత్మ ఉంటుంది జీవాత్మలు పరమాత్మ కాదు కంసుడిలో రెండు జీవాత్మలు ఉన్నాయి రెండు జీవాత్మలుంటాయి ఆ రెండు జీవాత్మలలో ఒక జీవాత్మ దుష్టాత్మ ఇంకో జీవాత్మ పుణ్యాత్మ ఈ దుష్టాత్మ నరకానికి వెళ్ళిపోయింది అది ఎవరికీ కనపడలేదు ఈ పుణ్యాత్మ వెలుగుతో వెళ్ళి శ్రీకృష్ణుని హృదయంలో కలిసింది అదే అందరికీ కనపడింది అదే భాగవతంలో వ్యాసుడు రికార్డు చేశాడు అని వ్యాసుడు మీద కామెంటరీ రాశాడు